రిడి వృధా తిరిగి నయ్యో ప్రాణి నరుడు నూరేండ్లవాడైనాడు చొచ్చే లోకము నరకమో స్వర్గమో నవి కానడు పొరిదను పొదిగిన పుత్రమిత్ర కళత్రాదులు అరిసి ఎన్నటివారో అదూనంచడు ఊరకే పాట్లబడి వడలే నిత్యమనుచు ఆరిడి వృధా తిరిగినయ్యో ప్రాణి పనితో ఇడుమ పాటుబడి గడించిన సొమ్ము తనకో వరులకో తానిరుగడు అనుభవించవలసే అన్నిట కర్మఫలాలు వెనకో ముందరో ఇది విచారించడు ఊరకే పాట్లబడి వడలే నిత్యమనుచు ఆరి వృధా తిరిగినయ్యో ప్రాణి నుదుట వ్రాసిన వ్రాలు నోర చేత చుట్టుకొని తుదకో మొదలికో తొంగిచూడడు ఇదివో శ్రీవెంకటేశుడెదుటనే ఉన్నాడు కదిసి శరణంటే కాచీనతడు ఊరకే పట్లబడి వడలే నిత్యమనుచు ఆరిడి వృధా తిరిగినయ్యో ప్రాణి